మూడు పూర్తయింది కదా ఇరవై నాలుగు ఫ్రెష్గా మొదలు పెట్టాలి ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగు ఫ్రెష్గా మొదలు పెట్టాలి ఓకే ఇవాళ ఇరవై నాలుగు సంగతి తేలుద్దాం ఇకో అంటే ఇది తగ్గిస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది అలా అట్టపడాలి షెడ్యూల్ గురించి కొద్దిగా మీరు మనస్సు పెట్టాలి లేకపోతే అలా వచ్చేసి క్లాస్ లేదండి మేము వచ్చేసేవాళ్ళు క్లాస్ లేదండి అని అలా అనుకూడదు మీరు మనస్సు పెట్టి షెడ్యూల్ నోట్ చేసుకుంటూ ఉండాలి ఈరోజు రేపు క్లాస్ ఉంటుంది ఇంకా సోమవారం నాడు నేను కాకినాడ వెళ్తున్నాను మీకు తెలుసు కదా నేను అప్పుడప్పుడు కాకినాడ వెళ్ళి వస్తూ ఉంటాను కాబట్టి వచ్చే శనాదివారాలు క్లాస్ ఉండదు సో నేను సోమవారం కాకినాడ వెళ్ళి మళ్ళీ పద్నాలుగో తారీఖు వాపసు వస్తా ఈ ప్రయాణాలన్నీ ఫిక్స్డ్గా ఉంటాయి ఏదో పడిపోవడం కొద్ది రోజులుగా వాపసు రావడం అలా కాదు కరెక్ట్గా వెళ్ళడం కరెక్ట్గా రావడం అలా ఉంటుంది కదా మరి ఆధునిక కాలంలో పద్నాలుగో తారీఖు వాపసు వస్తా పద్దెనిమిది శనివారం అయింది కాబట్టి మళ్ళీ పద్దెనిమిదో తారీఖుని మనం కలుస్తాం రేపు కూడా కలుస్తామండి రేపు లేదంటున్నా పద్దెనిమిది సాయంకాలం అది అవును పంతొమ్మిదిని కలుస్తాం పద్దెనిమిది కాదు పంతొమ్మిదిని కలుస్తాం కాకినాడ నుంచి నేను వచ్చాక పద్దెనిమిది శనివారం అయింది ఆ రోజు కూడా ఖాళీ లేదు నాకు పంతొమ్మిదిని కలుస్తాం మీరు సమయాన్ని గుర్తు చేశారు వచ్చేస్తే తేడా వస్తున్నాం ఇబ్బంది అవుతుంది ఈవినింగ్ పెట్టారా ఓకే ఈవినింగే ఉండాలేమో కదా ఓకే కాబట్టి ఈవేళ క్లాసు రేపు క్లాసు మళ్ళీ పంతొమ్మిది జూలై క్లాసు ఆ తర్వాత ఇంత కంటిన్యూస్గా క్లాసెస్ ఉంటాను ఈ సీజను నేను ఆగస్టు పదకొండున అమెరికా వెళ్తాను డిసెంబర్ ఎనిమిదిని వచ్చేస్తాను కాబట్టి మళ్ళీ మీకు నేను అనౌన్స్ చేస్తాను ఈ సీజన్లో పద్నాలుగో అధ్యాయం పూర్తి చేసేయటం ఒక లక్ష్యం అది పద్నాలుగు పూర్తి చేసుకుని నేను ఊరి నుంచి రాగానే అదే డిసెంబర్లో పదిహేనవ అధ్యాయం శుభారంభం చేసుకుని కొనసాగించవచ్చు ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయ కగుమాలయమామి భగవత్పాదశంకరం లోకశంకరం సమదుఃఖసుఖస్వస్థ సమలోష్టాశ్మకాంచుల్య ప్రియా ప్రియోధీర తుల్యనిందాత్మ సంస్థుతి గుణాతీతుడు ఈ విధంగా ఉంటాడు సమదుఃఖ సుఖ ఈ సుఖదుఖముల యొక్క మీమాంస మనం కొంతసేపు చేయాల్సి ఉంటుంది దీన్ని ఈ మీమాంస మీమాంస అంటే విచారము అని అర్థం ఈ మీమాంసని రెండు లెవెల్స్లో చేస్తారు ఒక లెవెల్ ఏమిటంటే సుఖదుఖములు ఉన్నవి సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది వాటిని మనం ఏ విధంగా ఎదుర్కోవాలి ఇది ఒక మీమాంస సో మానవుల యొక్క జీవితము సుఖదుఖములనే రెండు తీరముల మధ్యలో ప్రవహించే నది వంటిది సో నది ప్రవహించేప్పుడు ఇకొక ఒడ్డు అతొక ఒడ్డు ఉంటుంది అలాగే మనిషి యొక్క జీవితం ప్రవహిస్తూ ఉంటే సుఖము దుఃఖము అనే రెండు ఒడ్ల మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఓ సందర్భంలో సుఖం వస్తుంది ఇంకో సందర్భంలో దుఃఖం వస్తుంది మనము రెండింటి ఏడల సమచిత్తము కలిగి ఉండాలి అంటే సుఖం వచ్చినప్పుడు ఎర్రవేగరాదు దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోరాదు నెంబర్ వన్ సమచత్తం అంటే ఏమిటో చెప్తున్నా తర్వాత సుఖం వచ్చినప్పుడు ఈ వచ్చిన సుఖం ఇలాగే ఉండిపోవాలి అనేటువంటి ఆగ్రహము పెట్టుకోరాదు దుఃఖం వచ్చినప్పుడు ఈ దుఃఖం ఇలాగే ఉండిపోతుంది నన్ను ఇది క్రొంగ తీసేస్తుంది అనేటువంటి భయాన్ని పెట్టుకోరాదు వచ్చిన సుఖము పోతుంది అని తెలుసుకుంటూ ఉన్నట్లయితే మనము ఇది ఉండాలి అనేటువంటి దృష్టి ఆ తప్పు దృష్టి లేకుండా మనం విశ్రాంతిగా ఉండగలుగుతాం ఎందుకంటే వచ్చిన సుఖము పోవడము ఖాయం అలాగే దుఃఖం వచ్చినప్పుడు ఓ ఇంత పెద్ద ఆపద వచ్చేసింది దుఃఖం వచ్చేసింది ఈ దుఃఖం ఇలాగే ఉండిపోతుంది మనం జీవితంలో ఇంకా దీని నుంచి బయటపడలేము అనేటువంటి నిస్పృహ నిరాశ తగదు మనం వచ్చిన దుఃఖము ఎలా అయితే వచ్చిన సుఖాలని వెళ్ళిపోయినాయో మిగలకుండా అలాగే వచ్చిన దుఃఖాలన్నీ కూడా వెళ్ళిపోతాయి అది మనం తెలుసుకోవాలి మన మన జీవితమే మనకి దృష్టాంతము మనం జీవితంలో ఎన్నెన్ని దుఃఖాలను చూసినామండి అవన్నీ ఏమైపోయాయి ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయాయి ఆ దుఃఖాలన్నీ అలాగ పేరుకుపోయాయి అనుకోండి సపోజ్ వెళ్ళిపోకుండా పేరుకుపోయాయి అనుకోండి మనిషి ఎప్పుడో గాల్లో కలిసిపోయి ఎప్పుడో మరణించి వచ్చిన దుఃఖం అలాగే పేరుకుపోతూ ఉంటే ఆ బరువుకి నలిగి మరణించి ఉండేవాడు మనిషి కానీ అలా మరణించట్లేదు దుఃఖాలు వస్తూ ఉంటాయి అవి పేరుకుపోవు అవి అక్యూములేట్ అవవు ఎప్పటికప్పుడు వచ్చిన దుఃఖం అది కొంత కొంత ఇబ్బందిని కలిగించి కొంతకాలము మనతో ఉండి పోతుంది కాబట్టి సుఖ దుఃఖములు ఇవి అతిథులు గెస్ట్స్ లాంటివి తప్ప అవి పెర్మనెంట్గా ఉండిపోయేవేమీ కావు ఆగమాపాయిన అని ఎందుకైతే శ్రీకృష్ణుడు ఎవరున్నాడంటే ఈ సుఖ దుఃఖములు వచ్చిపోయేవి తప్ప నిత్యంగా ఉండేవి కాదు అని తెలుసు అని మీకు ఎవళ్ళైనా లోకంలో మీకు సుఖమే సుఖము దుఃఖం రాకుండా మేము చేస్తాము అని ఎవళ్ళైనా చెప్తూ వాళ్ళు రోడ్డు పరిస్థితులు ఉంటాయి వాళ్ళు బ్లాస్ చేస్తున్నారు లేదా వాళ్ళు అజ్ఞానంలో ఉండి మాట్లాడుతుంది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇంత సింపుల్ సత్యాన్ని తెలుసుకోవటానికి మానవుడు విఫలుడైపోతూ ఉంటాడు తెలుసుకోలేకపోతాడు ఎవరో అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు ఈ సుఖము ఈ ఫలానా సబ్బు మీరు వాడితే మీకు అంతా సుఖమే తప్ప దుఃఖం అయిపోయాడు అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు కాబట్టి సబ్బును సుఖ దుఃఖాలు నిర్ధారణ అవుతాయా ఇదొరకున్న అలా ఉండేవి అడ్వర్టైజ్మెంట్ ఈ మధ్యన అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఆ హనుమంతుడి బొమ్మ ఉంటుంది బస్సు వరకు ఉంటుంది మెడ వరకే ఉంటుంది చిన్న ఉంటుంది చిన్న పిసరంత మెటాలిక్ పీసు దాని లోపల ఏదో చిన్న కాగిత ముక్క ఏదో పెట్టుకుంటుంది ఈ అంతరాడు ఇది కనుక మీరు మెడలో వేసేసుకుంటే మీకు సుఖాలు తప్పు దుఃఖాలు ఉండవు అని అడ్వర్టైజ్ చేస్తారు హీజు బ్లడ్ హీ నోట్స్ హీ నోట్స్ ఇది తర్వాత ఇంకో రహస్యమేది తెలుసిన ఆ హనుమంతుడు బొమ్మ వేసేసుకుంటే మెళ్ళలో సుఖాలే సుఖాలు ఉండి పక్షంలో వాడు మీకు ఎందుకు ఇస్తాడు వాడే అట్టు పెట్టుకుంటాడు కదా ఎన్నుంటే అన్నీ వాడే అటు వాడికి వాడి పిల్లలకి వాడి బావ మరిగ పిల్లలకి అన్నీ కానీ ఇల్లు వాళ్ళందరికీ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తాడు మీరు అర్థం చేసుకోవాలి తర్వాత మీకు అది ఇచ్చి మూడు రూపాయలు మీ దగ్గర తీసుకుంటున్నాడంటే ఇప్పుడు సుఖం వాడి వైపు నుంచి సుఖం దేంట్లో ఉన్నట్టు దీంట్లో ఉన్నట్ట మూడు వేలల్లో ఉన్నట్ట మూడు వేలల్లో ఉంది అరే ఇట్నాతో ఇట్లా ఇట్లాతో తెలుసు ఈ మాత్రమైనా తెలుసుకోకపోతే కాబట్టి ఈ విధంగా ఎవరైతే మీరు ఇలాగా మీరు మా మేము చెప్పినట్టు చేస్తే మీకు సుఖదుఖాల ఈక్వేషన్ మీకు ఫేవరబుల్గా మార్చేస్తాము అంటే ఇప్పుడు సుఖ దుఃఖాల ఈక్వేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ మీకు ఫేవరబుల్గా మారుస్తాము అంటే దుఃఖం తగ్గిపోయి దుఃఖం ముప్పైకి ఇరవైకి తగ్గిపోయి సుఖం డెబ్భైకి ఎనభైకి పెంచిట్లా చేస్తాము అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు అయితే అజ్ఞానంలో ఉంటారు లేకపోతే దే ఆర్ బ్లస్సింగ్ కాదండి కామ్యకర్మలు ఉన్నాయి కదా మరి వేదాల్లోనూ అక్కడ చెప్పారు కదా అని మీరు అనొచ్చు కామ్యకర్మలు ఈ జన్మలో సుఖ దుఃఖాల గురించి కావాలి అవన్నీ కూడా మరి జన్మలో సుఖదుఖాల గురించే చెప్పిన మోస్ట్లీ అది దే ఆర్ నాట్ ప్రామిసింగ్ సుఖదు ఇన్ దిస్ లాంటి మీరు ఇప్పుడు చేసినట్లయితే మళ్ళీ జన్మలో మీకు సుఖదుఖాలు మీకు అనుకూలంగా ఉంటాయని అభిప్రాయం కాబట్టి ఇప్పుడు సుఖదులు ఫిఫ్టీ ఫిఫ్టీగానే ఉంటాయి దట్ ఈస్ హౌ ద లా ఈజ్ మనిషి ఎవడైనా ఇండియాలో ఉన్నా అమెరికాలో ఉన్నా హిమాలయాల్లో ఉన్నా లేకపోతే ప్లెయిన్స్లో మైదాన ప్రదేశాల్లో ఉన్న అడవుల్లో ఉన్న కొండల్లో ఉన్న నగరాల్లో ఉన్నా గ్రామాల్లో ఉన్నా మనుషులు ఎప్పుడు ఎక్కడ ఉన్నా సుఖదుఖములు ఫిఫ్టీ ఫిఫ్టీయే ఉంటాయి ఇది దిస్ ఇస్ ది లా ఆఫ్ నేచర్ లా ఆఫ్ గ్రావిటీ ఎలాగో లా ఆఫ్ సుఖ దుఃఖ అలాగో ఈ సత్యాన్ని గుర్తించి కాబట్టి దాన్ని ఆ ఈక్వేషన్ని మార్చే ప్రయత్నం చేయడం మానేసి ఎందుకంటే ఆ ఈక్వేషన్ని మార్చే ప్రయత్నం చేసినట్లయితే మీరు మరింత దుఃఖంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఆ పొరపాటు మరింత టెన్షన్లో పడిపోతారు ఆ పొరపాటు చేయటం మానేసి సుఖ దుఃఖంలో సమచత్తంతో స్వీకరించి అవి పోతాయి వాటి గురించి మనం నిన్నబెట్టుకోనక్కర్లేదు అని అర్థం చేసుకుని విశ్రాంతిగా సాక్షిభావంతో ఉంటారు ఆగమాపాయనహ ఒక మహాత్మన్నా సలహా చెప్పాడంటే అది రాసిపెట్టుకోమన్నాడు ఆగమాపాయునహ అనిత్యా అని రాసిపెట్టుకోవాలి దానికి అనువాదం ఏమిటంటే ఇది కూడా పోయేదే కానీ ఉండేది కాదు అని మీరు అనువాదం రాసిపెట్టుకోవాలి మీరు తప్పుల తడకలు రాసిపెట్టుకోకూడదు క్లీన్గా రా ఏదైనా రాయదలుచుకుంటే క్లీన్గా రాసిపెట్టుకోవాలి ఇది కూడా పోయేదే కానీ ఉండేది కాదు అని రాసుకోవాలి ఇదంటే ఏది అప్పుడు ఏది ఉంటే అది ఏది ఉంటే అది అని రాసి పెట్టుకోవాలి ఋషికేశ మహాత్ముడు భూమి నుంచి దర్శించడానికి వెళ్తే అక్కడ రాసి ఉంది ఇది కూడా పోయిదే కానీ కాదు అని హిందీలో ఏ భీ టికేగా నెహీ అని రాసింది ఏ భి అంటే ఏమిటది ఏదైతే ఏదైతేది ఎహి టికేగా ఏదైతే సుఖం కానీ దుఃఖంగా ఇది ఒక అప్రోచ్ వన్ అండర్స్టాండింగ్ ఆఫ్ సుఖ దుఃఖ తర్వాత ఇంకొక అండర్స్టాండింగ్ దీని మీద రెండు మూడు రకాలుగా నేను వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాను చూడండి మనిషి సుఖం కావాలి అని వెంపర్లాడుతాడు దానికోసం వివచ్చేస్తూ ఉంటాడు దుఃఖము రాకూడదు అని పట్టుదలతో ఆ దుఃఖాన్ని పరిహరించటం కోసం ఇవ్వేమో చేస్తూ ఉంటాయి అయితే మిమ్మల్ని మీరు చేసేటువంటి క్రియాకలాపం ఏదైతే ఉందో సుఖమును కోరి దుఃఖమును పరిహరించుట కొరకై చేస్తున్న ఈ క్రియాకలాపము ఏ బేసిస్ మీద మీరు చేస్తున్నారు ఫలానాది సుఖము అని మీకు ఎలా తెలుసు ఫలానాది దుఃఖము అని మీకు ఎలా తెలుసు అంటే మేమొరు మీ గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో మీకున్న అనుభవాన్ని బట్టి మీరు ఫలానా విధంగా ఉంటే ఇది సుఖము ఈ విధంగా ఉన్నట్లయితే దుఃఖము అని మీరు నిర్ణయం చేసుకుని నిశ్చయించుకుని ఆ సుఖ దుఃఖాలను పొందే ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా ఎప్పటి నుంచి ఈ పని చిన్నప్పటి నుంచి చేసుకున్నారు ఇలాగా చిన్నప్పుడు మొదటిసారి చాక్యులేట్లు తింటాడు దాంతో వాడికి సుఖానుభవం కలుగుతుంది అది బుద్ధిలో ఒక అనుభవ రూపంగా మెమొరీ ఒక గుర్తుగా మిగిలి ఉంటుంది మళ్ళీ ఆ పిల్లవాడికి ఆ చేతినిట్టు కనపడిన వెంటనే నాకు అది కావాలి అని యోగిస్తారు పిల్లలు యోగిస్తారు పెద్దవాళ్ళు పైకి ఏడవరు కానీ లోపల దుఃఖిస్తూ కదా కాబట్టి మనం సుఖ దుఃఖములను చిన్నప్పటి నుంచి పరుశ చేస్తూనే ఉన్నాము పరశు చేయటం అంటే సుఖం కావాలని దుఃఖము దూరముగా పోవాలని మనం ప్రయత్నం చేస్తూనే ఉన్నాము ఆ ప్రయత్నం వెనుక ఆ మెమొరీ మన యొక్క స్మృతి కదండి ఆ స్మృతి ఆధారంగా మనము ఈ సుఖ దుఃఖములను మనకు అనుకూలంగా మలుచుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఎవరికి చేతలేని ప్రయత్నం వాడు చేస్తున్నాడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు పల్లెటూరిలో ఉండే వ్యక్తులు ఓ రకమైన ప్రయత్నం చేస్తారు నగరవాసులు ఇంకో రకమైన ప్రయత్నం చేస్తారు ఇండియాలో వాళ్ళు ఓ రకంగా ప్రయత్నిస్తారు అమెరికాలో వాళ్ళు ఇంకో రకంగా ప్రయత్నిస్తారు వైదికుడు తెల్లవారు సామాన చలిలో ఉడికిపోతూ నదిలో స్నానం చేసి సుఖాన్ని పొందటానికి ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు సుఖాన్ని పొందటానికే కదా ఆ కష్టాలన్నీ కూడా మోడల్ పెర్సను చక్కగా ముసుగు వేసుకుని నిద్రపోతూ గురువు పెట్టి సుఖాన్ని పొందే ప్రయత్నం ఆతని చేస్తాడు ఎవరికి జాతనైన విధంగా వాళ్ళు ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు మంచిది ఇప్పుడు ప్రశ్న మీ ప్రయత్నంలో మీరు సఫలమయ్యారా ఆలోచించుకోవాలి జీవితాన్ని చదవాలి జీవితం అనే పుస్తకాన్ని చదవాలి ఊరికే గుడ్డెడ్డు చేలోబడ్డట్టుగా జీవితంలో ముందుకు వెళ్ళకూడదు కాబట్టి మీరు సఫలమైనారా అడితే క్వశ్చన్ డబ్బు సంపాదిస్తే సుఖం వస్తుంది సంపాదించారు సుఖ సుఖం వచ్చిందా సఫలమైనారా భోగ సాధనాలని ప్రోగు చేస్తే సుఖం వస్తుంది ప్రోగు చేస్తున్నారు మీకు సుఖం వచ్చిందా కామ్యకర్మలను చేసినట్లయితే సుఖం ఇది ఇది ఒక దండయాత్ర అర్థకామాల మీదే కాకుండా కొంత రిలీజియస్ అప్రోచ్ మీద కూడా కొంత దండయాత్ర లేకపోతే అది వేదాంతమే కాదు మీరు కామ్య కర్మలు చేశారు ఈ కామ్య ఈ కర్మ చేస్తే ఆ ఫలం వస్తుంది ఆ మంత్రం జపిస్తే ఈ సుఖం వస్తుంది ఈ యంత్రం మెడ వేసుకుంటే ఆ లాభం ఉంటుంది ఆ కాయత్తు పడుతుంటే ఈ సుఖం వస్తుంది అని మీకు చేతనైన ఘనకార్యాలన్నీ మీరు చేశారు మీరు సఫలమైన రామ్ ఛాలెంజింగ్ యూ విట్ యూ సెక్సీ నో మీరు ఈ మఠాలు పీఠాలు దేవాలయాలు తీర్థయాత్రలు నదీ స్నానాలు వీటన్నిటినీ సుఖం కోరి దుఃఖాన్ని పరిహరించడం కోసం చేశారు మీరు సఫలమైనారా వి దాన్ని బట్టి మీకేమర్థం అవుతుంది నాకు అర్థమైంది చెప్పంటారా మీకు మీకు ఒక జీవిత రహస్యం చెప్తున్నా మీరేం చేస్తారంటే మీరు అన్నీ చేయండి మీరు పూజలు చేయండి తీర్థయాత్రలు చేయండి వ్రతాలు చేయండి ధనాలు ఎన్ని చేయాలనుకుంటే అది చేసుకోండి కానీ ఎప్పుడూ సుఖాన్ని అన్వేషించే ప్రయత్నం మీరు చేయవద్దు దుఃఖాన్ని పరిహరించే ప్రయత్నం చేయవద్దు కావండి ఆ చేతే అవసరమేమో ట్రై చేసి చూడండి ట్రై చేసి చూడండి ఇంతవరకు ఒక జీవిత కాలాన్ని సుఖాన్ని పట్టుకోవడానికి దుఃఖాన్ని త్రోసివేయటానికి మీరు ప్రయత్నం చేశారా లేదా అది మీరు సఫలము కాలేదు ఆ ప్రయత్నంగా మై ఛాలెంజ్ ఇస్ ఇప్పుడు యూ ట్రై ది అపోజిట్ యూ ట్రై ఏమిటా అపోజిట్ ఇంకీ నేను ఏ పని చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాను తప్ప నాకీ సుఖం కావాలి నాకు ఆ భోగం కావాలి అనే దృష్టితో నేను చెయ్యను ఈ దుఃఖం నా అని భయపడిపోయి భయాల మీద ప్రేరితమయ్యి కర్మలను చేసే పని నేను చెయ్యను వచ్చి పడితే పాడని లక్ట్ కా పిశాచం వస్తే మింగేసుకునేమో అంచేది ఆ భయ హనుమంతుడిని సాహిత్యం పెట్టుకుంటున్నామో అని అలాంటి పని నేను చేయను పడితే పాడని హనుమంతుడిని మీరు పూజించండి హనుమంతుడిని పూజించండి నేను అంట విశాఖం వచ్చి మీరు పడితే పాడని యు ట్రై తీసి యు ట్రై ట్రై చేస్తేనేమో మీరేదో పండి ట్రై చేసి యూ ట్రై యూ ఎవర్ ట్రై యూ హెవ్ ఎవర్ ట్రైడ్ ఐ టెల్ యూ మీరెప్పుడు ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఏం తెలుస్తుందో తెలుసు మీరు సుఖ దుఃఖముల ద్వంద్వమునకు అతీతంగా శాంతంగా ఆనందంగా జీవిస్తారు అది సలహా మంచి సలహా ఏమిటంటే అది శాస్త్రం ఇచ్చేటువంటి మంచి సలహా అది ఆ విధంగా సుఖదుఖములను అర్థం చేసుకోవాలి తరువాత అది ఇది ఒక అంశం సుఖ దుఃఖముల యొక్క మీమాంసలో ఒక లెవెల్ రెండవ లెవెల్ ఏమిటంటే అసలు సుఖము దుఃఖము అనేది యథార్థములా అది సెకండ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ ముందు ఒక లెవెల్లో డిస్కస్ చేసి ఇంకొక మెట్టు పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు చూడండి ఒక ఘటన ఉన్నది అది సుఖమా దుఃఖమా జగత్తులో ఈ సంసారంలో అనేకానేకములైన ఘటనలు ఘటిల్లుతూ ఉంటాయి ఘటనలు ఘటిల్లుతాయి తప్ప అది సుఖములు దుఃఖములు అనే ముద్ర ఏమీ వాటి మీద ఉండదు సూర్యుడు ఉదయిస్తున్నాడు అది సుఖమా ముఖమా చెప్పమంటారీ హాయిగా నిద్రపెట్టిందనుకోండి సూర్యుడు ఉదయిస్తూ ఉండడం ఎంత సుఖము అవునండి రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదనుకోండి సూర్యుడు ఉదయించడము మహాదుఖము అవునా కాబట్టి ఇప్పుడు చెప్పండి సూర్యోదయము సుఖమా దుఃఖమా అది సుఖము కాదు దుఃఖము కాదు మరి మన అనుభవము ఈ సుఖ దుఃఖానుభవం ఎలా వచ్చింది సుఖ దుఃఖాలు బయట లేవు సుఖదుఖానుభవం ఎలా వచ్చింది ఒకసారి పుల్లారెడ్డి గారు చెప్పారు నాకు ఆయన జీవించినప్పుడు ఒకసారి అనుకోకుండా ఆయనతోటి నేను కలిసి ప్రయాణం చేసినప్పుడు నాకు ఒక రహస్యం ఆయన జీవితంలో ఆయనకు బాగా కలిసి వచ్చిన ఘటన ఏమిటంటే మెట్రిక్ ఫెయిల్ అవ్వడం ఆయన మెట్రిక్ ఫెయిల్ అయ్యారు ఆంధ్రామెట్రిక్ కన్నా ఉండేది అప్పట్లో ఆంధ్ర యూనివర్సిటీలో ఉండేది మొత్తం అందరూ అక్కడికే వెళ్ళడం ఆంధ్రమెట్రిక్ పాస్ అవుతే కాలేజీలో చేయడం వచ్చు షీ ఫెయిల్డ్ ఆంధ్రామెట్రిక్ అప్పుడు వాళ్ళ మావయ్య గారు నువ్వు చదువుకు పనికిరావు వ్యాపారం చేసుకో అని ఒక రూపాయి ఇచ్చి వ్యాపారం చేసుకో ఉన్నారు అది ఆయనకి టర్నింగ్ పాయింట్ ఇన్ ల్యాచ్ ఆయన కనుక మెట్రిక్ పాస్ అయ్యి రైల్వే అప్పన్ డివిజన్ క్లక్టర్గా రిటైర్ అయిన ఉండేవారు అప్పట్లో మెట్రిక్ పాస్ అయిన వాళ్ళందరికీ రైల్వే వాళ్ళు ఉద్యోగులు ఇచ్చేవారు ఆ బ్రిటిష్ వాళ్ళ కాలంలో కాబట్టి యూడిసీగా రిటైర్ అయిన ఉండేవారు మెట్రిక్ పాస్ అయిపో ఫెయిల్ అవ్వబట్టి ఆయన సంపన్నులైన కాబట్టి ఒక ఘటన సుఖము దుఃఖము అని మనము చెప్పలేము ఎప్పుడు కూడా సుఖదు ఎలాగ నిర్మాణం అవుతాయో మీకు ఆ ఫార్ములా చెప్తే చూడండి ఒక ఘటన ఉంటుంది ఆ ఘటన మీకు తెలియాలి ఆ ఘటన ఘటిల్లుట నెంబర్ వన్ ఘటన మనకు తెలియట సపోజ్ తెలియలేదనుకోండి సుఖము ఉండదు సపోజ్ మనకు కావాల్సిన వాడు ఎవరో పోయాడు ఆ సమాచారం మనకి తెలియనే లేదు సుఖమా దుఃఖమా ఏది కాదు మనకి ఏదో లాటరీ తగిలింది అది మనకి తెలియకుండానే ఉండిపోయింది సుఖమా దుఃఖమా ఏది కాదు కాబట్టి సుఖమవ్వాలన్నా దుఃఖం ఒక ఘటన అది మనకి తెలియాల్సి ఉంటుంది రెండు మూడు ఆ ఘటన తెలిసినప్పుడు దానిని మీరు మానసికంగా తిరస్కరిస్తే అంటే మానసికంగా దానిని తిరస్కారం చేస్తే అంటే ఇదిలా అవడానికి వీలు లేదు అని మీరు మానసికంగా తిరస్కరిస్తే అప్పుడు అది దుఃఖము అగుము ఇప్పుడు మనం మనకి కావాల్సిన వాడు ఎవడైనా పోలేడనుకోండి అదేవితే ఆయన అలా పోవడానికి వీలు ఇంకా వాడు నా జీవితంలో నాతో పాటు ఉండాల్సిందే పోవడానికి వీలు ఎందుకంటే ఎంత చేయాలి యాభై ఏట పోవడానికి వీలేదు అసలు అందరూ డెబ్భై ఎనభై ఏళ్ళు ముతుకుంటూ వీళ్ళు యాభై ఏట ఎందుకు పోవాలి నో హీ షుడ్ బి విత్ మీ అని మీరు ఎప్పుడైతే ఆ ఘటనని తిరస్కరిస్తారో ఇప్పుడు ఏమవుతుంది ఆ ఫ్రిక్షన్ ఉంటుంది ఎందుకంటే వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి వాట్ ఈజ్ ఏమిటి ఆయన పోయాడు వాట్ షుడ్ బి ఏమిటి ఆయన పోకూడదు ఈ ఫ్రిక్షనే దుఃఖము దానికే దుఃఖము ఉంటుంది దుఃఖం అనేది ఎప్పుడు కూడా ద ఫ్రిక్షన్ బిట్వీన్ వాట్ ఈజ్ అండ్ వాట్ షుడ్ బి వాట్ షుడ్ బి అన్నది మీ అభిప్రాయం మీ అభిప్రాయం వాట్ షుడ్ బి అన్నది ఇలా ఉండాలి అని మీ అభిప్రాయం కానీ అలా ఉండదు ఇంకోలా ఉంది కాబట్టి ఫ్రిక్షన్ ఆ ఫ్రిక్షన్కే దుఃఖము అంతే సపోజ్ ఇంకో ఘటన ఇంకో సందర్భం ఒక ఘటన ఘటిల్లినది నెంబర్ వన్ మీకు తెలిసినది నెంబర్ టూ మీరు యాక్సెప్ట్ చేసినారు అది సుఖమైపోతుంది అది సుఖమైపోతుంది కాబట్టి మీరు భోజనాన్ని కూర్చున్నారనుకోండి వంకాయ కూడా వచ్చించారనుకోండి నాకు వంకాయ కూడా నాకు పనికి రానీయమని తినాము అని మీరు రిజెక్ట్ చేశారనుకోండి మీకు ఆ భోజనము దుఃఖమైపోతుంది అలా కాకుండా వాళ్ళు వడ్డించింది వంకాయ కూడ కనుక నేను దానిని ఇష్టపడుతున్నాను వాళ్ళు అది వడ్డించినప్పుడు మరి మీరు ఇష్టపడకపోతే అని మీరు కనుక మీ మనస్సుని మీరు నచ్చజెప్పుకుని నేను దీనిని ఇష్టపడుతున్నాను అని మీరు నచ్చజెప్పుకున్నారనుకోండి అప్పుడు అది ఏమవుతున్నది సుఖమవుతుంది స్వామీజీ మీరు చపాతీ ఇష్టపడతారా రైస్ ఇష్టపడతారా అని అడిగారు నాకు అంటే నేనున్నా నేను సమాధానం చెప్పలేను అలాంటి ప్రశ్నలకి సమాధానం చెప్పను నేను నేనున్నాను ఏముందండి అని అడిగాను అంటే రైస్ ఉందండి అన్నాను నేను రైస్ అంటే చాలా ఇష్టపడతాను ఇప్పుడు రైస్ ఉన్నప్పుడు నన్ను అలాంటి ప్రశ్న అడగడం లేదా అనవసరం కదా తప్పు కదా అలా అడగకూడదు కదా ఆ ప్రశ్న ఎప్పుడు అడగాలి రెండూ ఉన్నప్పుడు అడగాలి అంతే తప్ప ఉన్నది ఒకటైనప్పుడు ఆ ప్రశ్న సపోజ్ నేను చపాతీ ఇష్టపడతాను అన్నాను అనుకోండి అయ్యో మాకు ఆ సంగతి తెలియలేదండి ముందు తెలుసుంటే చేసి చెప్పి వాళ్ళు అని అంటారు దానివల్ల కాబట్టి కాబట్టి కమిట్ అవ్వకూడదు స్వామీజీ మీకే కూర ఇష్టము పోయినం ముందు అంటే ఏం చేశారు ఇవాళ పట్లకాయ కూర చేసాం నాకు అదే ఇష్టము ఐ లైక్ ఇట్ ఈజ్ నాట్ జస్ట్ మేకింగ్ ది అదర్ పర్సన్ హ్యాపీ యూ బికమ్ హ్యాపీ ఓ సార్ కాబట్టి ఘటన తెలియట యాక్సెప్టెన్స్ స్వీకారము దేన్ని మీరు స్వీకరిస్తారో అది ఏమిటవుతుందో చూసినా సుఖమైతుంది ఒకప్పుడు స్వీకరించడం కష్టం అవుతుంది అక్కడే ప్రాబ్లం వస్తుంది మీరు స్వీకరించనంత వరకు అది దుఃఖముగా మిగిలి ఉంటుంది మీ అనుభవం మీరు చూసుకోండి ఏ మూమెంట్లో మీరు స్వీకరిస్తారో అప్పుడు అది సుఖమైపోతుంది దీనికి గ్రహాలకి నక్షత్రాలకి ఏమీ సంబంధం లేదు ఈ మాట నేను చెప్పేస్తా తెలుసుకున్న వాళ్ళు తెలుసుకుంటారు లేనివాళ్ళు నా పని నేను చేసేస్తా ఎందుకంటే ఒక సాధు జీవితంలో దాచిపెట్టకూడదు అన్నది సత్యాన్ని చెప్పేసేయాలి ఏమీ సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు ఎవరో పోయారు అదేవితే పోవడానికి వీరు లేదు నాకు నాతో పాటుగా ఉండాల్సిందే నాతో మాట్లాడుతూ ఉండాలి నా చుట్టూ ఉండాలి నాతో పాటు ఉండాల్సిందే పోవడానికి వీరు లేదు దుఃఖిస్తూ ఉండాలి ఇలా కొట్టుకుని దుఃఖిస్తారు లేకపోతే కొంతమంది సైలెంట్గా దుఃఖిస్తారు దుఃఖిస్తూ ఉంటారు పది రోజులు ఇంకా దుఃఖిస్తూనే ఉన్నా నెల దుఃఖం తగ్గింది అంటే అర్థం ఏంటి ఆ రిజెక్షను బాగా తగ్గిందన్నమాట గుర్తొచ్చినప్పుడల్లా దుఃఖిస్తున్నారు ఇది వరకు రోజంతా దుఃఖించేవాళ్ళు ఇప్పుడు ఎప్పుడు గుర్తు వస్తే అప్పుడు దుఃఖిస్తున్నారు మూడు నెలలు అయింది గుర్తొచ్చినప్పుడు కూడా తప్పు బాగా దుఃఖించడం మానసం అంటే రిజెక్షన్ పోయింది మూడేళ్ళు అయినప్పుడు ఆయన ఫోటో పెట్టుకుని మీరు ఫలానా మా బంధువు అని నవ్వుతో చూపిస్తారు ఇంటికి వాళ్ళకి నవ్వుతో చూపిస్తారు ఈ రోజుని మా నాన్న తగ్దినవండి కదా అని ప్రేమగా చెప్పుకుంటారు మన అన్న తద్దిన చెల్లెళ్ళు అప్ప చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరూ కలిసి ఏమిట్రా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే ఈ ఉత్సాహం అట్లా మన అన్న తద్దినండి అని ఉత్సాహం అంటే ఏమైంది అక్కడికి అది ఆ దుఃఖమే న్యూట్రలు సుఖము అయింది అది అలా అయింది యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్కి టైం అంత పట్టింది మూడేళ్ళు పట్టింది సపోజ్ మీరు ఏడాదిలో యాక్సెప్ట్ చేశారనుకోండి అప్పుడు దుఃఖం ఎంతకాలం ఉంటుంది ఏడాది ఉండి తర్వాత సుఖం సపోజ్ మూడు నెలల్లో యాక్సెప్ట్ చేశారనుకోండి అప్పుడు దుఃఖం ఎంతకాలం ఉంటుంది మూడు నెలలుండి తర్వాత సుఖం మూడు రోజుల్లో యాక్సెప్ట్ చేశారనుకోండి మూడు రోజులు దుఃఖము తర్వాత సుఖము మూడు గంటల్లో యాక్సెప్ట్ చేశారనుకోండి మూడు గంటలు సుఖము తర్వాత మూడు గంటలు దుఃఖము తర్వాత సుఖము ఏదైనా సుఖమే దుఃఖమైపోతుంది దుఃఖం సుఖమైంది కదా సుఖం దుఃఖం అవుతుంది అలాగా మీరు మారుతీ కాళ్ళు హట్టుకున్నారు అది మూడు నెలల వరకు స్మూత్గా పయనిస్తూ ఉంటుంది పూర్వకాలపు మారుతి డబ్బా రేపుల శుభారాయడంన్నట్టుగా అది డబ్బు డబ్బులు డబ్బులు ఆడుతూ ఉంటుంది పూర్వకాలం అలా ఉండేది ఇప్పుడు బాగుండు ఉంటాయి మీ కార్ గురించి అంటలేదు నేనేదో ఐ ఇమాజిన్ ఏ కార్డ్ అని ఆయన టాకింగ్ ఉంటాడు మీ కార్డులు బాగానే ఉన్నాయి సో ఆ మార్టీ ఏదో కొనుక్కుని అది చాలా సుఖపడుతూ అది ఓ ఏడాది అయ్యేప్పటికీ పోయింది సోటాలు పడ్డాయి మీద వీళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది ఇట్ హాజ్ బికమ్ వెరీ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఇట్ మీరు ఆ ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇట్ బికమ్స్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ మొనాట ఎగ్జిస్టెన్స్ అంటే ఆనందమైతే ఏమిటో తెలియని ఆ సంసార ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నాం మనం మనతో బట్టుగా ఆ వారు తీతాలు కూడా మనతో బట్టి కొట్టుకొస్తూ దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వాట్ ఐన్సర్ దట్ ఈస్ వాట్ హ్యాపీ కాబట్టి ఇప్పుడు ఇంకా దానివల్ల వచ్చి సుఖమేమీ లేదు దాన్ని అప్పుడప్పుడు మెకానిక్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు అవల బాగా గట్టిగా దుఃఖం కలుగుతూ ఉంటుంది మూడో ఏడాది వచ్చేప్పటికీ మెకానిక్ గుర్తొస్తేనే దుఃఖం కలిగింది మెకానిక్ బిల్ చేతికి ఇచ్చాక దుఃఖం కాదు మెకానిక్ గుర్తు రాగానే అమ్మో మళ్ళీ మెకానిక్ దగ్గరికి వెళ్తుంది ఇది మళ్ళీ ఈ పాత్ర అంటాడు ఆ పార్టీ అంటాడు మెకానిక్ యాజ్ ఎ క్లాస్ దే ఆర్ చీప్స్ యాజ్ ఎ క్లాస్ ఫలానా వాడి చీత్ ఫలానా కాదు యాజ్ ఎ క్లాస్ దే ఆర్ చీప్స్ మెకానిక్స్ కాబట్టి అది గుర్తు వచ్చినప్పుడల్లా దుఃఖం ఈ కాదు వదిలించుకోవాలి అంటే ఏమైంది కూడా సుఖము దుఃఖమైపోతుంది కాబట్టి సుఖ దుఃఖములనేవి దే ఆర్ నాట్ ఆబ్జెక్టివ్ అలాంటివి సృష్టిలో లేవు దే ఆర్ ఎంటైర్లీ సబ్జెక్టివ్ చూడండి మీకు రహస్యం మీరు సుఖం అనుకుంటే సుఖం దుఃఖం అనుకుంటే దుఃఖం ఏమీ అనుకోకపోతే ఏమీ కాదు ఏమీ అనుకోకపోతే ఏమి కదా ఒక ఆయన పోయారు అయ్యో పాపం మనతో పాటు ఉండేవారు అప్పుడప్పుడు మనకి మార్గదర్శనం చేస్తూ ఉండేవారు మహాత్ గొప్పవారు అయ్యో పాపం అనుకున్నాం దుఃఖం పాపం చాలా పెద్ద వచ్చేసింది కథలు చాలా దుఃఖపడుతున్నారు చాలా క్లేశాన్ని అనుభవిస్తున్నారు ఏటో ఈ ఈ క్లేశానికి ఒక ఫుల్ స్టాప్ పడింది తెర దిగింది అని అనుకుంటే అమ్మయ్యాన్లండి ఎంత కష్టపడుతున్నారు ఆ కష్టం ఎండ అయిపోయింది కదా అని అనుకుంటే ఏమైందండి సుఖం మీకు రహస్యం చెప్తున్నా మీరు సుఖం అనుకుంటే సుఖం దుఃఖం అనుకుంటే ఇది మీ అనుకోవడాన్ని బట్టి ఉంటుంది మీ మనస్సుని బట్టి కాబట్టి సుఖ దుఃఖములు బయట ఉండవు మీ మనస్సు సుఖ దుఃఖములను నిర్మాణం చేస్తూ మనస్సు నిర్మాణం చేస్తుంది కాబట్టి సుఖ దుఃఖములు పర్మనెంట్ గా బయట ఉంటాయి వాటిని ఇతర జనులు నిర్ధారిస్తారు లేకపోతే గ్రహాలు నిర్ధారిస్తాయి లేకపోతే నక్షత్రాలు నిర్ధారిస్తాయి లేకపోతే నిర్ధారిస్తాయి లేకపోతే అక్షరాలు నిర్ధారిస్తాయి అని మీరు అనుకుంటున్నారంటే మీకు జీవితం యొక్క రహస్యం తెలియలేదని అర్థం ఎప్పుడైతే ఈ సత్యం అర్థమైనదో మీరేమైపోతారు మీకేమైపోతుందో తెలిసినా ఈ సుఖదుల ద్వంద్వం ముందు మీరు పైకి వెళ్ళిపోతారు సమ దుఃఖ సుఖర్ నాట్ దే ఆర్ నాట్ ఇంపార్టెంట్ అనేమో సుఖ ఈజ్ నాట్ సుఖ ఆఫ్టర్ ఆల్ దుఃఖ ఈజ్ నాట్ దుఃఖ బోత్ ఆర్ స్టేట్స్ ఆఫ్ మైండ్ అనేటువంటి సత్యం ఎప్పుడైతే అనుభవానికి వచ్చిందో ఆ మిగిలిపోతారు మిమ్మల్ని సుఖ దుఃఖాలు మిమ్మల్ని ఏమీ చెయ్యవు కాబట్టి ఈ విధంగా మీరు సమదు సుఖ మీకు ఇంకో రహ ఈ సుఖదుఖ మీమాంస చాలా లోతైన మీమాంస ఇది మీకు అన్ని సందర్భాల్లోనూ రాదు వచ్చినప్పుడు దాన్ని తరోగా చెప్పాలి అనిపిస్తుంది ఎందుకు చెప్పాలనిపిస్తుందో తెలు అదేదో పాండిత్య ప్రకర్షణ చూపించడానికి అది కాదు జనుల యొక్క సంసారం కొంచెం తేలిక పడుతుందేమో అని ఒక ప్రేమ అంటారు ఇది ద లేబర్ ఆఫ్ లవ్ దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్ ఎమ్ ఎందుకంటే జనులు సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు చాలా మూర్ఖంగా ఉంటారు ఓవైపు దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు మూర్ఖంగా మనం చెప్తే వెండవు ఆ పృష్ట కస్థితి దృయా మనం చెప్పకూడదు కూడా చెప్తే వాడు మూర్ఖుడికి మీరేం చెప్తారు తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు వెదికి కుందేటి కొమ్ము పట్టవచ్చు బహుశా అది కాదు వాక్యం ఇంకేదో ఉంది దవిలి మూర్ఖుని మనం రంజింపరాదు పీపుల్ ఆర్ నట్స్ మూర్ఖుడు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏమిటి నట్స్ యూ నాట్ కన్విన్స్ పీపుల్ దే హ్యావ్ సమ్ పని మోషన్స్ They imagine things. They just imagine. Because this hmm. is the way to get it. I can say, I can get it. I can get it. I can get it. I can get it. I can get it. Then only it can enter into your understanding, hopefully. కాబట్టి మీకు సుఖం గురించి సుఖ దుఃఖాల గురించి ఇంకో రహస్యంగా చూడండి మీరు సుఖాన్ని పట్టుకుంటున్నంత కాలము దుఃఖం మిమ్మల్ని విడిచిపెట్టదు మిమ్మల్ని విడిచిపెట్టదండి లైక్ మంచి రుచ్యమైన భోజనాన్ని మీరు పట్టుకునే ప్రయత్నం చేసుకున్నంత కాలము మిమ్మల్ని రోగాలు వెంటాడుతూనే ఉంటాయి మంచి స్ప్రేలు ఫ్రాగరెన్సెస్ పరిమళములు ఇవన్నీ మీరు బాగా ఖరీదైనవి కొనుక్కొచ్చి వాడుతూ ఉంటే కొంతకాలానికి మీకు ఆస్మాటిక్ ప్రాబ్లమ్స్ గ్రాంక్కియల్ ప్రాబ్లమ్స్ వచ్చి తీసుకాలి మీరు ఖరీదైన సోఫాలు డరల పిల్లోస్ మొదలైనటువంటి భోన సాధనాలను విరివిగా మీకు లోవర్ బ్యాక్ పెయిన్ స్పాంజులైటిస్ అనేటువంటివి సయాతిక అనేటువంటివి వెయిటింగ్ లో ఉన్నాయి అనుకుంటున్నారు మానవ జీవితం ఉంటా సమాషాలు అనుకుంటున్నారా నేచర్ నేచర్ గురించి మీకు రహస్యం చెప్తా నేచర్ ఇస్ ద మోస్ట్ ఇన్డిఫరెంట్ అండ్ మోస్ట్ అన్ఫర్చునివింగ్ నేచర్ మోస్ట్లీ హిందంటే అలాగా ఓ మహాత్ముడు ఉన్నాడు ఆయన జీవించినంత కాలము సమాజానికి సేవ చేశాడు ఆయన్ని ఈ నేచకు విధిపెట్టచ్చు కదా విదిలిపెట్ట ఇట్ విల్ పనిష్ హిమ్ తర్వాత అన్ఫర్గివింగ్ ఫర్గింది Like... Om ఎప్పుడు ఆరోగ్యాన్ని నియమాల్ని పాటిస్తూ ఉన్నాను ఎప్పుడూ అధికంగా భుజించలేదు ఈ ఒక్క పూట లెట్ మీ గివ్ లైసెన్స్ అని ఆ ఒక్క పూట మీరు అధికంగా భుజిస్తే తప్పనిసరిగా కడుపులో పొట్లు వచ్చి తీరుతారు ఇట్ వోంట్ ఫింగ్ యూ నేచర్ ఈజ్ లైక్ సో ది వార్డ్ హెచ్చరిక అవసరం కాబట్టి సుఖమును మీరు వెతుకుతూ ఉన్నంత కాలము దుఃఖము మిమ్మల్ని వెంబ వెంబడిస్తుంది మీరు లక్ష్మీదేవి వెంట పంటున్నంత కాలము జ్యేష్టాదేవి మీ వెంట ఉంటుంది మీరు లక్ష్మీదేవికి ఒక దండం పెట్టి అమ్మ మీ దయ నీ అని మీ దారిని మీరు పోతుంటే ఆవిడ కొంచెం దూరంగా ఉంటుంది మీకేమీ లోపు ఉండదు జ్యేష్ఠాదేవి కూడా దూరంగానే ఉంటుంది ఈ రద్దులేమో నేను ఆయన ట్రైన్ కు డ్రమటైజ్ మీరు యూ బికమ్ ఫ్రీ ఫ్రమ్ సుఖ బికమ్ ఫ్రీ అంటే ఏంటి అదొక యాటిట్యూడ్ అంటే అర్థమేంటి మీరు ఒక రోజులో సుఖమును కోరి ఏమీ చెయ్యరు ఇన్ ఎ గివెన్ డే సుఖమును కోరి పర్టికులర్గా ఒక సుఖాన్ని కోరి మీరు ఏ పని చేయాలి తల పనులు చేస్తూ ఉంటారు పర్టికులర్గా ఒక సుఖాన్ని కోరి ఏ పని చేయాలి ఒంట వండుకుని భోజనం చేస్తారు ఎందుకంటే దేహధారణ దేహాన్ని నిలబెట్టాలి ఆకలి రెండు మిత్రులు తిని విశ్రాంతిగా ఉండాలి కాబట్టి వంట వండుకుని భోజనం చేస్తాను అంతే తప్ప ఈ వంట ద్వారా ఈ భోజనం ద్వారా నేను భోగ సుఖాన్ని అనుభవించాలి అని కనుక మీరు సుఖాన్ని పట్టుకుంటే రోగములన్నీ మన దగ్గరే ఉంటాయి డైబెటీస్ ఈస్ జస్ట్ వెయిటింగ్ డైబెటీస్ ఈస్ జస్ట్ ఇన్ వెయిటింగ్ మీకు బ్రేక్ఫాస్ట్ ఏమిటి ఇడ్లీ దోశ కార్బోహైడ్రేట్స్ లంచ్ ఏమిటి అన్నము చపాతి కార్బోహైడ్రేట్ పలహ రాత్రి పలహారం ఏమిటి ఉప్పు పిండి చప్పిడి పిండి ఉప్మా కార్బోహైడ్రేట్ మీరు మొత్తం ఫుడ్ అంతా మధ్యలో స్నాక్స్ ఏమిటి చెగోడీలును జంతికలు కార్బోహైడ్రేట్స్ మొత్తం ఫుడ్ అంతా కార్బోహైడ్రేటే బతుకున్నంత కాలము కార్బోహైడ్రేటే డైబెటీస్ ఇస్ వెయిటింగ్ టు స్ట్రాక్ ఎనివే కమింగ్ బ్యాక్ టు సుఖమును మీరు అన్వేషించడం మానేస్తారు మీరు అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు ఏ పని ఒక ప్రయోజనాన్ని అపేక్షి ఓ పని చేస్తారు వంటలు వండుకుంటారు ఎందుకంటే వండుకుని భోజనం చేసి జీవనయాత్ర సాగించాలి కాబట్టి వంట వండుకుంటారు దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతారు ఎందుకంటే దాహం ద్వారా సుఖాన్ని వీరు కోరకలరు దాహం ద్వారా సుఖాన్ని కోరితే ఏం చేస్తారు కోక్కు తాగుతారు వస్తుంది అలా దాహం వేసింది మంచి ఏదో ఈ పని చేసే సందర్భం వచ్చింది పని చేస్తారు కర్తవ్య కర్మాలను చేస్తూ ఉంటారు ఏ సుఖాన్ని కోరి ఏ పని చేయదు సహజంగా జీవిస్తూ ఉంటారు అంటే దీన్ని ఏమంటారంటే యు బికమ్ ఫ్రీ ఫ్రమ్ ప్లెషర్ యు బికమ్ ఫ్రీ ఫ్రం ప్లెషర్ సుఖాన్వేషణ నుండి మీరు విముక్తులైపోతారు ఇప్పుడు ఏమవుతుందో తెలుసునండి దుఃఖము నుండి మీరు విముక్తులైపోతారు కాబట్టి మీరు దుఃఖం నుండి కావాలని కోరుకుంటే సుఖాన్వేషణను విడిచిపెట్టేసేయాలి తద్వారా మీరు సుఖ దుఃఖములు రెండు సుఖాన్వేషణలు మీరు విడిచిపెట్టారు దుఃఖాలు విడిచిపెడతాయి మీరు ఏమైపోతారు సుఖ దుఃఖములనే ద్వంద్వములతో అతీతంగా ఉండిపోతారు దాన్నే సమదుఃఖ సుఖ గుణాతీతుడు కదా గుణములు సుఖ దుఃఖముడు సుఖ దుఃఖములతో అతీతంగా ఉండిపోతాడు ఫ్రీడమ్ ఫ్రమ్ సుఖ మీన్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ దుఃఖ మీన్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ బో అలా కాకుండా సుఖము కావాలి అని మీరు అనుకుంటున్నంత సేపు దాని కొరకు మీరు అన్వేషిస్తున్నంత సేపు దాన్ని వెంబడే దుఃఖము కూడా తప్పదు నేను ఉద్యా ఒక ఉద్యానవన పార్క్ పార్క్లో నడుస్తున్నాను నడుచుకుంటే కొంచెం ఎదుర ఒక సాధువు కాయ కనబడతారు అవును ఓ సన్యాసి విశ్వదూరం నుంచి కనపడ్డాను ఎవరో అనుకుంటున్నాను ఈ లోపల అక్కడ ఒక గులాబీ మొక్క ఉన్నది ఆయన నిలబడ్డ చోట ఆయన ఆ గులాబీ మొక్క నుండి గులాబీ పువ్వుని తుంపిన తుంటే లాభ నేను కొంచెం ఆశ్చర్యపోయాను ఎందుకంటే సాధువు పువ్వులను తుంపాలి అనవసరం కదా గులాబీ అలా ఉంటే అందం తప్ప దాన్ని తుంపడం అనే పద్ధతి సరికాదు ముఖ్య దగ్గర పెట్టుకున్నాను ఈ లోపల నేను అటే నడుస్తున్నాను దగ్గరికి వెళ్ళడం దగ్గరికి వచ్చాను ఆయన అలా ముఖ్య దగ్గర పెట్టుకుని అని అలా ఎంజాయ్ చేయబోతుండగానే ఎంజాయ్మెంట్ అలా ఎలా ఉంటుంది అని అలా చిన్న చిరునవ్వు కళ్ళు కొంచెం పెద్దవై ముఖంలో ఆ సుఖము అనబోతుండగానే ఈ లోపల ఆ లోపల ఒక కిందగా ఒక సేనిటే ఒక ఏగా కదండి ఒక పురుగు ఉన్నది అది ఇక్కడ పొడిచి పొడిచేపటికి ఆయన ఉలిక్కుబడి ఆ పువ్వు కింద పారేసి మీరు నమ్మరు ఆ విషం అంత క్విగ్గా అది విషాన్ని ఇంజెక్ట్ చేసుకున్నప్పుడు విషం మొత్తం ముక్కు మండిపోతుంది వెరీ సాఫ్ట్ స్పాట్ ఇటీ కళ్ళ బట బొట బటా నీళ్ళు వచ్చాయి అప్పుడు గౌరవం ముక్కు తుంచుకుని కళ్ళు తుంచుకుని ఆయన కొంత స్వస్థత చిక్కు పట్టడానికి చిక్కడానికి రెండు మూడు నిమిషాల టైం పట్టుంది అంత అంతలా కుట్టింది సపోజ్ ఆ పువ్వు దాన్ని పువ్వును మీరు మీకు సుఖము మీరు ఎందుకు ఇదో సుఖమా అవసరమా అది జస్ట్ లిమిట్లు అయితే ది యాటిట్యూడ్ ఆఫ్ కన్వర్టింగ్ ఎవరి అకేషన్ ఇంటూ ప్రెషర్ తప్పది డోంట్ డూ దాట్ ప్రతి అకేషన్ని ప్లెషర్ కింద మార్చటము చాలా తప్పది ఇప్పుడు ఏడున్నరకి డిన్నర్ ఉంది భోజనస్తారు ఇప్పుడు ఐదైంది సో ఈ లోపల ఎవడో మిరపకాయ బజ్జీని కొట్టుకొచ్చారు సో లెట్ ఆస్ ఎంజాయ్ యూస్ ఉందా బికాజ్ యూ డోంట్ నీడ్ 5 o'clock ki nirapakai madhyalo you don't need nirapakai unte bullets adi adi local okka okka nirapakai ento ante okka okka bullet velledantadi adi lokalo unda arguments na sala bad effect chestundi and you don't need that pressure now kadanney vado cheyadu kada it's an occasion you want to convert it into an occasion of pressure but cheppam kada ide gurtu pettukovali